నేను పొగడతా తిట్టు ఒకటే ఒక్కటే ఎగ్జాంపుల్ చెప్పాను ప్రియము అప్రియము అనేక రకాలు ఉంటాయి అనేక ఘటనలు ఉంటాయి ఎవళ్ళైనా పోయారనుకోండి వీడు ఉద్వేగాన్ని పొందడు ఏ పుత్రోత్సవం ఎవడైనా పుట్టారనుకోండి ఉత్సవం జరుగుతుంది అనుకోండి వీడేమి తిరిగిపోయి ప్రియము అప్రియము ఎందుకంటే పుట్టి పుట్టుకలుంటాయి మరణాలు ఉంటాయి ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ వచ్చింది అనుకోండి ఏముంటాయి ఫాల్ని నిండిపోయి పెళ్ళిళ్ళు ఉంటాయి ఏమంటే పెళ్లిళ్ళు యొక్క కాన్సిక్వెన్స్ ఏమిటి మళ్ళీ సంతాన ప్రాప్తి ఉంటుంది తర్వాత వేసం కాలం వచ్చేసి ఎండలు బాగా వచ్చేసి అప్పుడు ఏముంటాయి కొంచెం పెద్దవాళ్ళు ప్రాణత్యాగం చేయడం ప్రారంభం ఆ టైంలో కొంచెం మీరు ఎప్పుడైనా ఒక శ్మశానం స్టాటిస్టిక్స్ తీసుకుని చూస్తే తెలుస్తుంది ఏ సీజన్లో ఇప్పుడు శీతకాలం ఉందనుకోండి ఈ శ్మశానం వాళ్ళ పనులు చాలా తక్కువగా ఉంటాయి పెద్ద ఎక్కువ ఉండదు వాళ్ళ ఇద్దరి వరకు వేసం కాలం ఉండి టెంపరేచర్స్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సోరింగ్ టెంపరేచర్స్ ఉన్నాయనుకోండి వాళ్ళ కొంత పని ఎక్కువ కాబట్టి ఆ సీజన్లో మరణాలు ఉంటాయి దీంట్లో దీని దేని దేనికోసం దుఃఖించాలి దేనికోసం ఉబ్బిపోవాలండి ఎవరైనా సందర్భం ఉందో ఆయా సీజన్స్ లో అలా వస్తున్న లక్షణం వచ్చిందని సంతోషించాలా ఎండలొచ్చాయని దీక్షించాలా ఇది వద్దు అది వద్దు లేదు దీ రిమైన్ కామన్ ఫైక్ వచ్చింది పోతుంది డోంట్ జట్ టక్ విత్ ఎనీథింగ్ అది బ్రహ్మజ్ఞాని యొక్క లక్షణం సో ప్రియ అప్రియములను శత్రుమిత్రులను సుఖ దుఃఖములను అనుకూల ప్రతికూలములను ఇవన్నీ కూడా బయట ఎప్పుడూ జరుగుతూ ఉంటాయి ఈ ద్వంద్వాలు వీటన్నిటి ఎందు కూడా ఈవెన్ మైండెడ్గా ఉండిపోతాడు మనకి ఎలా ఉంటాడు ఈవెన్ మైండెడ్ జనుల యొక్క రెస్పాన్స్ యో రెస్పాన్స్ ఉంటుంది అంటే మనకి అనుకూలం వస్తే పైకి ప్రతికూలం వస్తే కిందికి అలాగే అది చాలా తప్ప అలాంటి రెస్పాన్స్ ఇలాంటి రెస్పాన్స్ ఎక్కడ ఉండదు రెస్పాన్స్ ఎలా ఉండాలంటే కామ్గా ఉండాలి కామ్నెస్ ఇప్పుడు బాహ్య నిర్మాణము వర్సెస్ మనో నిర్మాణము అని అవుతుంది బాహ్య నిర్మాణము బాహ్యంలో ప్రియమే ఉండాలి అప్రియ ఉండకూడదు దానికోసం మనం డబ్బు ఖర్చు పెట్టి మనం చేసి వ్యవస్థ చేస్తాం అధికారులను పట్టుకుని రికమెండేషన్లు చేసి ఇది చేసి అది వ్యవస్థ చేస్తాం పూజారులని స్వాములని పట్టేసుకుని పూజలు అవి దేవుడి దగ్గర నుంచి కూడా మనకి ప్రియమే ఉండాలి అప్రియ ఉండకూడదు అది కూడా చేస్తాం మనం ఎంత ఎఫర్ట్ చేయాలో అంతా చేసేస్తాం చేసేసి బాహ్యంలో ప్రియమే ఉండాలి అప్రియం ఉండకూడదు దీని పేరేమిటో తెలుసిన బాహ్య నిర్మాణము మ్యానికులేటింగ్ ది అవుట్ సైడ్ వాటి సంసారి సాధకుడు ఏమిటి మనోనిర్మాణము వీడు సాధకుడు బాహ్య నిర్మాణం చేయడు బాహ్యంలో బిల్డింగ్ కట్టడు హృదయంలో బిల్డింగ్ కట్టుకుంటాడు అలాగే అనమాట మనోనిర్మాణము మనోనిర్మాణం ఏమిటి ప్రియాప్రియములు ఈ అప్రియం వచ్చింది ఓకే ఏముడు ముందు కూర్చోం ఏమయ్యా ఏముడి ముందు ఏడవాలి ఏముడి ముందు ఏడవడం అభ్యాసం చేయాలి నేనే దొరికాను నీకు ఇచ్చిన అప్రియాలు చాలలేదా ఇది కూడా ఇచ్చాం సరే కానీ ఇంక ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇచ్చిన దాన్ని తీసుకోవడం వల్ల కూడా కాదు ఈ కెనాట్ అండు వాట్ ఎవర్ ఈజ్ ఆల్రెడీ డన్ సో ఈ కెనాట్ అండు ఇప్పుడు ఇప్పుడు వర్షం పడి చల్లగా ఇట్లా చేయగలుగుతాడు తన దేవుడు మూడు గంటలకు ఎండ లేకుండా ఎలా చేస్తాడు మూడు గంటలు వెళ్ళిపోయినా మూడు గంటలకు ఎండ లేకుండా ఎలా చేస్తాడండి ఈ కెనాట్ అండూ ఎనీథింగ్ ఈ కెనాట్ పుట్ ది క్లాక్ బ్యాక్ ఎందుకంటే కాలం ఆయన యొక్క స్వరూపం వెళ్ళి దాన్ని వెనక్కి పట్టుకెళ్ళలేడు కాబట్టి జరిగిన అప్రియ అయిపోయింది ఇప్పుడు దాన్ని అండూ చేయమని అది లేకుండా చేయమని అలా అడగడం కూడా ధర్మం కాదు కాబట్టి ఇప్పుడు ఏమిటంటే ఈ అప్రియాన్ని నేను యాక్సెప్ట్ చేసే శక్తి నాకు అని ప్రార్థించారనుకోండి మీరు ప్రార్థిస్తే అది మీరు మనోనిర్మాణం చేసుకున్నట్టు ఆ విధంగా మనోనిర్మాణాన్ని చేసుకుని దీన్నే ఆధ్యాత్మిక సాధన అని అంటారు మనో ఎందుకంటే ఇది అంతా లోపల అందర్ లోపల ఇన్నర్ రియాలిటీ సో ఆధ్యాత్మిక సాధన భగవద్గీత అంటే కాబట్టి ఇక్కడ అత్యంత ఉద్వేగం కానీ అత్యంత హర్షం కానీ చాలా తప్పు అని శ్లోకం చెప్తుంది ఎందుకంటే అత్యంత హర్షం వచ్చినప్పుడు బుద్ధి పనిచేయడం మానేస్తుంది అత్యంతమైన ఉద్వేగము ఉద్వేగం అంటే అలజడి వచ్చినప్పుడు కూడా బుద్ధి పనిచేయడం మానేస్తుంది ఏ క్షణంలో బుద్ధి పనిచేయడం మానేస్తుందో అదే మనిషికి పతనం కాబట్టి మంచి జరిగినప్పుడు అత్యంత హర్షం వద్దు చెడు జరిగినప్పుడు అత్యంత ఉద్వేగం వద్దు యు మెయింటైన్ యువర్ కామ్నెస్ a even mindedness anta a balance of the mind anya sandarbhalonu samanam gadukovali anya sandarbhalonu samanam gadukovali nenu oka radhika nayakudu odi poyina poda ayana mukham chestu chusaa he is able to control the tears eh dhanayitu thanu odi potanu anukoledu ఎస్టిమేట్లు పేపర్ వాళ్ళ స్టేట్మెంట్లు వాళ్ళ అనాలిసిస్లు అన్నీ కూడా నెగ్గబోతున్నాడు అన్నట్టుగా ఉన్నాయి తీరా రిజల్ట్ వాజ్ ఎ స్టర్నింగ్ డిఫీట్ నార్మల్ ఎక్స్పెక్టెడ్ డిఫీట్ కాదు ఇట్స్ అ స్టర్నింగ్ డిఫీట్ ఆ డిఫీట్ వచ్చినప్పుడు ఆ ముఖంలో ఎంత తీవ్రమైనటువంటి దుఃఖము ఆవేదన ఉందంటే ఆ మనిషి కొద్ది రోజుల తర్వాత హార్ట్ అటాక్ వచ్చి పోయాడు కాబట్టి ఇట్లా ఉండకూడదు అలాంటి ఉద్వేగం ఉండకూడదు నో ద్విజే ఎలా ఉండాలి ఎటువంటి స్టన్నింగ్ డెబ్బ తగిలినా సరే అలాగే తగులుతాయి డబ్బలు అంటే స్టన్నింగ్ లాసెస్ వస్తాయి స్టన్నింగ్ మనిషి దిమ్మ తిరిగిపోయేటువంటి ఘటనలు వస్తాయి జీవితంలో అప్పుడు వాడు బ్యాలన్స్డ్గా ఉండాలి అది అభ్యాసం చేయాలి అది అభ్యాసం చేయాలంటే శాస్త్రాన్ని అధ్యయనించి శ్రవణం చేయాలి మహాత్ములతో సంపర్కం ఉండాలి మీరు సంసారంలో కనుక బాగా లోతుగా తిరిగారనుకోండి ఇవి కుదరవు అక్కడ ఆ దోషాలే వస్తాయి మహాత్ములు సంపర్కంలో ఉండాలి తర్వాత ఈశ్వరుడు నిష్కామ భక్తిని కలిగిన ఆ ఇష్యూని ప్యాకీజ్ ఇంకా ఈవెన్ మైండెడ్నెస్ వస్తే అప్పుడు మీ బుద్ధి ఎలా ఉంటుంది స్థిర బుద్ధి బుద్ధి పనిచేయడం మానేస్తుంది హర్షం వచ్చినా పనిచేయడం మానేస్తుంది దుఃఖం వచ్చినా మానేస్తుంది అలా ఉండకూడదు బుద్ధి ఎప్పుడు స్థిరంగా పనిచేస్తూ ఉంటాడు హర్షం వచ్చినప్పుడు పనిచేస్తుంది దుఃఖం వచ్చినప్పుడు పనిచేస్తుంది ఆయన పుత్రోత్సవం చేసుకుంటున్నాడు పుత్రోత్సవం చేసుకుంటూ ఉంటే ఎవరిని వెళ్ళి ఎవరిని జుహోతి ఆ రూపం ఎలా తయారైంది అని అడిగితే ఉండవా ఇప్పుడే దొరికింది ఆ టైము అని అనుకోడు సూత్రం చెప్పి ఆ ఇతర కాలం జరిగింది అని చెప్పాడు ఆయన కావలసిన వాడు మనిషి మరణిస్తే శ్మశానానికి వెళ్ళే ఏర్పాటు చేసుకుంటున్నాడు వెళ్ళామంటే దదాతి రూపం ఎలా అయ్యి తయారైంది అని అడిగాడు అడిగిన వాడికి తెలియదు ఆ విషయం అడిగాడు ఏమైనా దొరికారు నేను ఎప్పటి నుంచో నాకు దొరక తెలియట్లేదు దదాతి ఎలా అయ్యిందండి ఆయన నా ఆ సూత్రం చెప్పి ఆకారం వస్తుంది అని సూత్రం చెప్పి అవి అడిగిన వాడు తర్వాత విసుకుపోయాడు వాళ్ళు వచ్చేస్తుంది వీళ్ళు ఇంట్లో ఎవరో చచ్చిపోయినట్టున్నారు నేను పది మంది ఇంటి ఎవటో అనుకున్నాను అడిగాను నేను ఆయన చెప్పాడు కూడా నాకు కానీ తీరా చూస్తే ఎవరో చచ్చిపోయాడు శ్మశానానికి వెళ్తున్నారు ఆయన విశ్వాని గుర్తు చూసి నేను చెప్పాడు గుర్తు వచ్చిందంటే వచ్చింది అంటే ఆ బుద్ధి బ్యాలెన్స్ తప్పిపోలేదు కాబట్టి వచ్చింది అలా ఉండాలి స్థిర బుద్ధి అంటే వ్యామోహము అది ఎలా ఒక భ్రమ అది ఎలా ఉంటుందంటే మనకు అనుకూలమైన ఘటన జరిగితే అదేదో మనం స్వర్గానికి ఎక్కేసామన్నట్టుగాను ప్రతికూలమైనది జరిగితే నరకంలోకి పడిపోయామన్నట్టుగాను ఆ ఆపోజిట్ రెస్పాన్సిబిలిటీ సరా అదే మోహము డెల్యూషన్ ఎందుకండి దాంట్లో మోహమేముంది అంటే ఇదే ఇదే మోహం ఏమిటంటే ఆత్మస్వరూపము అనుకూలమైనప్పుడు గొప్ప అవదు ప్రతికూలమైనప్పుడు చిక్కిపోతుంది అది ఎప్పుడూ పూర్ణంగానే ఉంటుంది అది మీకు తెలియలేదు కదా మరి అది మీరు తెలుసుకోలేకపోయారు కదా తెలుసుకోలేక ఇలాగ ఆపోజిట్ రెస్పాన్సెస్ పెట్టుకున్నారు కదా అదే సమ్మోహము ఈ బ్రహ్మవేత్తకి బయట జరిగే ఘటనలు ప్రతికూలము అనుకూలము రెండూ కూడా నిత్యే బ్రహ్మయే సత్యము ఇప్పుడు ఒకడు తిప్పుతున్నాడు వాడే హృదయంలో ఎవరు ఉన్నారు ఈశ్వరుడు ఇంకొకడు పొగుడుతున్నాడు గాడ్ బ్లెస్ హిమ్ వాడి హృదయంలో ఎవరున్నారు ఈశ్వరుడు ఉన్నాడు ఇంకా సమస్య ఉంది వ్యామోహానికి తాగెక్కడమని తిట్టివాడిని కూడా ఆశ్చర్యదించాల్సిన అవసరమే ఉన్నది ఎందుకంటే వాడి హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడంట కాబట్టి అసమ్మూహ తిట్టివాడు నాకు శత్రు అని నాకు మిత్రుడని ఈ రకమైన ద్వంద్వ వ్యామోహము లేనివాడు బ్రహ్మవి బ్రహ్మని స్థిత అని శ్లోకం క్ష చూద్దాం సమం బ్రహ్మా ఆత్మా తస్మాత్మంట బ్రహ్మ సమము దాంతో గుణదోష సంబంధం లేదు అది ఎప్పుడు సమము అది విషము ఎప్పుడు కాదు ఆ బ్రహ్మే ఆత్మ ఇప్పుడు మీరు ఏమి ఎక్స్పెక్ట్ ఆ సమత్వాన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు అన్నిటి ఎందుకో చాలా సహజంగా ఫాలో అయిపోతుంది దాని లాజికల్ గా ఫాలో అయిపోతుంది ఎలాగా నేర్షం కు తీవ్రమైనటువంటి హర్షాన్ని చేయకూడదు ఇప్పుడు దీంట్లో మీకు ఫిజియలాజికల్ గా చూసినట్లయితే పెరాక్సిజం అని ఒకటి ఉంటుంది పెరాక్సిజం అంటే ఇంటెన్స్ ఎడ్యుకేషన్ తీవ్రమైన ఆందోళన ఈ తీవ్రమైన ఆందోళన వచ్చినప్పుడు విండ్ ఆగిపోతుంది వాడు చచ్చిపోతారు లేదా కడుగులు పడిపోతుంటే హాస్పిటల్లో పారాయాల్సి ఉంటుంది ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో పారాయాల్సి ఉంటుంది ఏం చేస్తారు మనం తప్పదు దేహం అన్న తర్వాత అన్నీ సమానమే అది ఆ స్థితి పడుకొస్తుంది దాన్ని ఏమంటారంటే పెరాక్సిజం అని అంటారు ఇంటెన్స్ ఎడ్యుకేషన్ హార్ట్ ప్రాబ్లం ఉన్న హార్ట్ ప్రాబ్లం ఈజ్ నాట్ ఎ బిక్ డీల్ అది ఎవరికైనా రావచ్చు ఇండియన్స్లో హార్ట్ ప్రాబ్లమ్స్ పర్సంటేజ్ చాలా ఎక్కువ ఎందుకంటే వాళ్ళ బాడీ కాన్స్టిట్యూషన్ అలాగే ఇండియన్స్లో క్యాన్సర్ వచ్చేవాళ్ళు తక్కువ ఉంటారు హార్ట్ ప్రాబ్లమ్స్ చాలా రొటీన్గా ఉంటాయి అమెరికాలో హార్ట్ ప్రాబ్లమ్స్ చాలా తక్కువ ఉంటాయి క్యాన్సర్ చాలా రొటీన్గా ఉంటుంది ఇది ఏ సొసైటీ లక్షణాలు ఆ సొసైటీకి ఉంటాయి ఇప్పుడు ఈ హార్ట్ ప్రాబ్లం ఉన్నవాడికి డాక్టర్ ఏమని చెప్తానంటే అది ఉద్వేగం రాకుండా చూసుకోండి చెప్తారు ఎందుకంటే ఉద్వేగం రాకుండా చూసుకోవాలంటే ఏం చేయాలి దుఃఖం రాకుండా చూసుకోవాలి దుఃఖమే కాదు సుఖం కూడా ఎందుకంటే పెరాక్సిజం అనే దానికి ఉద్వేగము అది సుఖానుభూతి వస్తుంది దుఃఖాన్ని బట్టి క్రికెట్ మ్యాచ్ లో మనకు నచ్చిన టీం నెగ్గినప్పుడు కూడా వస్తుంది ఓడిపోయినప్పుడు కూడా వస్తుంది అది ఆ పెరాక్సిజం అలాంటిది క్రికెట్ మ్యాచ్ లో రిజల్ట్ ఏదో వస్తుంది కదా ఆ రిజల్ట్ చూసి కొంతమంది ఇటువైపు వాళ్ళు చచ్చిపోతారు కొంతమంది అటువైపు వాళ్ళు చచ్చిపోతారు అలా ఉంటుంది ఎలక్షన్ నెగ్గినప్పుడు కరుణానికి ప్రేమికులు కొంతమంది చచ్చిపోయారు జయలలిత యొక్క సపోర్టర్స్ కొంతమంది చచ్చిపోయారు ఇటు కొంతమంది అటు కొంతమంది చచ్చిపోయారు హార్ట్లు ఆగిపోయి చచ్చిపోయారు ఏమిట్రా మీరు చచ్చిపోయాడు అంటే జయలలిత నెగ్గిందని ఆనందంలో చచ్చిపోయాడు ఒకళ్ళ వార్త మధురలో కరుణాని ఓడిపోయేట దుఃఖంతో చచ్చిపోయాడని ఇంకో వంట మళ్ళీ కొద్దిసేపటికి ఇది ఆపోజిట్ నెక్స్ట్ ఎలక్షన్ లో మద్రాసులో మీది ఎలక్షన్ సీటు ఇటు కల్లగిందలు అవుతూ ఉంటాయి దాని గురించి మీరు పెద్ద వీళ్ళని దగ్గరే వాళ్ళ దగ్గర పెద్ద విషూ కాదు ఎవరి దగ్గర ఒక సోషల్ లైఫ్ అలా నడుస్తూ ఉంటుంది దాంట్లో ఇప్పుడు జయలలితని సపోర్ట్ చేసి కరుణానం వ్యతిరేకించినర్లేదు కరుణాన సపోర్ట్ చేసి జయలతను వ్యతిరేకించిన ఇద్దరిని ఆశీర్వదించేసి ఆత్మనిష్ఠులుగా ఉంటే సరిపడుతుంది రియల్లీ ఐఎమ్ టెలింగ్ యూట్యూ ఎందుకంటే ఇటు అటు అటు ఇటు అటు తిరగబడుతూ ఉంటుంది నడుస్తూ ఉంటుంది కాబట్టి కాబట్టి సుఖం వచ్చినా ఉద్వేగమే దుఃఖం వచ్చినా ఉద్వేగమే హార్ట్కి తేడా తెలియదు హార్ట్కి అది దానికి బంబార్ తైపుతూ ఉంటుంది దాని మీద లోడు పెరిగిపోతుంది లోడు పెరిగిపోతుంది తట్టుకోలేకపోతున్నాననే దానికి తెలుస్తుంది కానీ ఈ లోడు వెనకాల సుఖం ఉందా దుఃఖం ఉందా దానికి ఆ తేడా తెలియదు అదో రకమైన బ్రహ్మవేత్త లాంటిది దానికి రెండూ సమయం ఈ డజన్ డిస్టింగ్విష్ అని చెప్పేతనే అవాయిడ్ ఆల్ పెరాక్సిజం పెరాక్సిజం ఉద్వేగం అసలు వద్దే వద్దు కొడుకు వచ్చి చెప్పాడనుకోండి నేను ఎంసెట్ యూనివర్సిటీ ఫస్ట్ వచ్చానని చెప్పాడు అనుకోండి అది మనం నిబ్రంగా ఉంటే వాడు కూడా నిబ్రంగా ఉంటాడు వాడికి మంచిది వాడు ఫెయిల్ అయ్యాడు అనుకోండి కొండరాయన నువ్వేం చెంత చేయకు మళ్ళీ నెక్స్ట్ టైం పాస్ అవుదు అని అని మనం నిబ్బరంగా ఉంటే వాడికి మీరు హెల్ప్ చేసిన ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే అలాగే ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే నిబ్బరంగా అది అది ఎప్పుడు సంభవం అవుతుందంటే నేను చెప్పాను చూడండి జగన్ నిత్యాత్మ నిశ్చయం ఉండాలి ఈశ్వరుడు మన జీవితాలను శాసిస్తూ మనకి శుభాన్నే చేస్తాడు అశుభం అనేది ఏమీ లేదసలు ఎదేవ భవతి తదేవ మంగళాయ ఏది జరిగితే అది మంగళమే ఎందుకంటే ఈశ్వరుని యొక్క అనుగ్రహమే రేవేనానుగ్రహమే అత్యంత దుర్దమ్యమైన అంటే చెలింప శక్యము కాని ఆ దర్శనము ఆ శ్రద్ధ ఆ భక్తి ఉండాలి అది విశ్వాసమని నేనన్ను సంథింగ్ మోర్ దాన్ విశ్వాస విశ్వాసం అని కూడా తప్పేం కాదు విశ్వాసం ఉండాలి బట్ ఇట్ ఈస్ సంథింగ్ మోర్ దాన్ దాట్ ఇది ఒక విషం అది ఆ విషన్ మనకు ఉండాలి అప్పుడు ఈ సంసారాన్ని జయించి పారేసి ఏమి మంచిది కాబట్టి న ప్రహృష్యే ప్రహర్షం నత్మిష్టం ప్రాప్యాత్ అయితే మనకి నచ్చింది లభించినప్పుడు అయితే ప్రహర్షం చేయకూడదు ఎక్కువ హర్షం చేయకూడదు అందుచేతనే బర్త్డేలని పార్టీలని ఎక్కువ చేయకూడదు కామ్గా ఉండాలి ఎక్కువ చేయకూడదు నాతో ఏమండే మేము పండ కింద చేసుకుందాం అంటే నేను చెప్తాను చూడండి సింపుల్గా చూసుకోండి ఒక స్వీట్ పెట్టుకోండి ఊరికి అరడైన స్వీట్లు పెట్టుకోండి సింపుల్గా చూసుకోండి ఏదైనా సింపుల్ అని నేను హర్షం అనేది పనికి రాదు అది శోభనివ్వదు అది పెద్ద మనస్సు గల వాళ్ళకి శోభనివ్వదు అదే కానీ ఇలా ఇలా డ్యాన్స్లో మొదలుపెట్టారు అనుకోండి ఏదో మంచిదో అయిందని కొడుకు పుట్టాడు డ్యాన్స్ మొదలు పెట్టారనుకోండి ప్రాబ్లం దానివల్ల అన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి వాడికి ఆ పుట్టిన కొడుకు మూడో రోజుని వాడికి ఏదో టీకా ఏదో వేయించాల్సిన సందర్భం వచ్చి వాడికి సరిగ్గా పాలు అనుకోండి పరుగు పొరుగు పరుగు పడి డాక్టర్లు డాక్టర్లు కొడుకు అలా ఇది ఉంటుంది అది ఉంటుంది టేక్ థింగ్స్ ఈజీ నోేత్ ప్యచాప్రియం అనిష్టం లబ్ధా ఇష్టం కానది పొందినప్పుడు ఉద్వేగాన్ని పొందకూడదు చాలా ముఖ్యం ఇష్టం కానది అంటే మనకి ప్రతికూలమైనది వచ్చినప్పుడు మనం అలాగే అయిపోవాలి అలాగే నిబ్బరంగా అయిపోయి కొంతసేపు ధ్యానము ఈశ్వరుని ప్రార్థన చేసుకుని ఏదైనా ఫ్రస్ట్రేషన్ ఉంటే అది ఈశ్వరుని ముందు వెళ్ళగ్రెక్కి ఆ ఫ్రస్ట్రేషన్ ముందు ఈశ్వరుని ముందు పడేయాలి ఈశ్వరుని చెడమడ నలుగు తిట్టేనా తిట్టి ఫ్రస్ట్రేషన్ ఉన్నది పోగొట్టుకోవాలి విషాదం ఉంటే ఈశ్వరుడి ముందు ఆ విషాదాన్ని ప్రకటించి సమక్రోధాధికమే తస్మిన్నేమ కరణీయమని నారదభక్తి సూత్రం ఆ ఈశ్వరుడు విషాదాన్ని ప్రకటించేసి ఆ విషాదం బరువు తగ్గిపోతుంది ఫ్రస్ట్రేషన్ బరువు తగ్గిపోతుంది కోపం క్షడమడ ఈశ్వరుని నలుగు తిట్టేసి ఆ కోపం తగ్గిపోతుంది అప్పుడు ఆ పరిస్థితిలో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏమిటి కర్తవ్యమేమో ఉందా అయితే నోరుముసుకుని అనుభవించడమేనా నోరుముసుకుని అనుభవించేదైతే నోరుముసుకుని అనుభవించడమేనా కర్తవ్యం ఏదైనా ఉందంటే కర్తవ్యం చేసేది తర్వాత దాంట్లో గుణం చూడడం చూసి ప్రయత్నం చేయటం ఇప్పుడు ఈ ఘటన అయింది ఈ ఘటన చెడ్డదా మంచిదా చెడ్డది ఏమో ఎలా చెప్పగలవు చెడ్డదని ఎలా చెప్పగలవు అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ రొంత పెసరు చూస్తే ఇలా చూస్తే చెడ్డది ఇలా ఏమి ఇలా చూడు ఇప్పుడు చెడ్డదో కాదు ఏమో హూనో చెడ్డదని ఎలా చెప్తారు కాబట్టి లోకంలో మనకుండే దృష్టికోణాలు చాలా తక్కువ అది సరికాదు చెడ్డదో కాదో ఇప్పుడు ఒక ఆయన దేహచ్చారం చేశారనుకోండి చెడ్డది హౌ డీనో చెడ్డదని ఎలా చెప్పగలరు ఆయన స్వర్గానికి వెళ్ళి స్వర్గలోకంలో ఇంద్రుడు ఆహ్వానించాడనుకోండి అది చెడ మంచిగా మీకేం తెలుసు హౌ యూ యూనో తర్వాత ఈ దేహంలో నానాహింస పడుతూ మహా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నాడు అనుకోండి అవుతని చూసే చెడు కాబట్టి ఈ చెడు అనేది ఒక్క నేరో యాంగిల్లో చూస్తే చెడు సుఖం నేరో యాంగిల్లో చూస్తే సుఖం ఇది నేను బాగా స్టడీ చేసి చెప్తున్నా లాటరీ వచ్చి అమెరికాలో అమెరికాలో లాటరీ అంటే టెన్ మిలియన్ డాలర్స్ వస్తుంది లాటరీ అది సుఖమా దుఃఖమా అంటే వచ్చినప్పుడు సుఖం మూడు నెలల తర్వాత అంత దుఃఖం అదే ఆత్మహత్య చేసుకున్నారు లాటరీ వచ్చిన వాళ్ళందరూ కూడా ఒకడు డ్రగ్ ఎడిక్టేజ్ వచ్చిపోయాడు వాడి భార్య ఆల్కహాల్ డిక్టేజ్ వచ్చిపోయాడు ఆరు నెలల్లో లాటరీ పుణ్యం అని సుఖంగా సింపుల్ ఫ్యామిలీ అలాంటివి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఒకటి కాదు రెండు కాదు కాబట్టి నేరవ్గా చూసి హోల్ లైఫ్ ఈజ్ ఏ హోల్ లైఫ్ ఈజ్ నాట్ ఏ పీస్ ముక్క కాదు లైఫ్ అంటే ఆ మొక్క చూసి ఇది గుడ్ ఇది బ్యాడ్ అనేది తప్పదు ఆ హోల్లో అది గుడ్డో బ్యాడ్ నిజానికి టోటాలిటీలో అది గుడ్ కదు బ్యాడ్ కాదు అది ఈశ్వరుని యొక్క విభూతండి అలా చూద్దాం అలవాటు చేసుకోవాలి దేహమాత్రాత్మదర్శినాన్ని ప్రియా ప్రియ హర్ష విషాదౌ కుర్వాతేంటే కురుతే కుర్వాతే కుర్వతేనే అదివచనం న కేవల ఆత్మదర్శినసంభవా చూడండి ఈ శాస్త్రం అంతా కలిపి జరగరా తిరిగి ఓ చోటకు వస్తుంది దేహమే నేను అనుకున్న వాడికి వాడి బతుకంతా ప్రియము అప్రియములే ఉంటాయి ఇంకే ఉంటాయి మరి వాడికి ఆ ప్రియం వస్తే హర్షం అప్రియం వస్తే విషాదం విషాదం ఉంటే కృంగిపోవుతారు ఇది దేహమే ఆత్మ అనుకున్నవాడు బ్రతుకు అలాగే ఉంది ఆ శుద్ధ చిత ఇందాక చెప్పాను చూడండి సద్రూపంగా సకల సకల జగత్తు కూడా సతే వ్యాప్తమై ఉన్నది బ్రహ్మవి బ్రహ్మని స్థిత చాలా విస్తారంగా ఆ స్పేస్ లైక్ అవేర్నెస్ ఆ చైతన్యం తప్ప ఇంకేం లేదు సినిమాలో మంచి చెడు రెండు కల్పితమే ఆ సినిమాని ప్రకాశింపజేసే ప్రకాశమే సత్యం ఆ ఏ స్పేస్లో ఏ వెలుగులో సినిమా కనబడుతుందో అదే సత్యం ఆ వెలుగులో కనపడే ఘటనలు చెడు మంచి రెండు కూడా కలిపిటండి ఇది కేవల ఆత్మదర్శి అంటారు అద్వయ ఆత్మస్వరూపాన్ని దర్శించే వాడికి ఇది ప్రియము అది అప్రియము తేడాయే వాళ్ళు ఎరుగరు వాట్ ఈజ్ ప్రియా వాట్ ఈజ్ అప్రియ అంటే ఏం చెప్తారు ఇండియా మీకు సుఖంగా ఉంటుందా అమెరికా సుఖంగా ఉంటుందా అంటే ఏం చెప్పాలి సమాధానం రెండూ సుఖంగానే ఉంటాయి ఇండియన్స్ ప్రీత ఎక్కువ అమెరికన్స్ ప్రియ ఇద్దరి మీద ప్రీతే చలి అంటే ఇష్టమా లేడంటే ఇష్టమా రెండూ ఇష్టమా కాబట్టి అలాగా ఇది ప్రియమో అది అలా పెట్టుకోకూడదు అన్నీ ఒకటే అన్న దేని మీద అసలు మెంటల్ ప్రాజెక్షన్ పెట్టకూడదు మెంటల్ నో మెంటల్ ప్రాజెక్షన్ ఈ వ్యక్తి అంటే ఇష్టమా ఆ వ్యక్తి అంటే ఇష్టమా నో సతి ప్రాజెక్షన్ ఈ పార్టీ ఏమని ఇష్టమా ఆ నో సతి ప్రాజెక్షన్ నో ప్రాజెక్షన్ ఓట్సా అలాగే ఎంతగా పెట్టుకోవాలి మైండ్ అంటే అది కేవల ఆత్మదర్శిన అటువంటి వాడికి ప్రియ అప్రియములనేవి అసంభవం అవుతాయి అవి సంభవమే కావు సంభవమే కావసం కాబట్టి అట్లా ఉంటారు మహాత్మ సర్వభూతూ ఏక సమ నిర్దోష ఆత్మా స్థిర బుద్ధి అనేదానికి చెప్తున్నారు స్థిర నిర్విచికిత్సా బుద్ధి స్థిర బుద్ధి స్థిర బుద్ధి అయి ఉండాలి ఊరికే శాస్త్రాలు వల్లించాం వేదాలు వల్లించామంటే సర్పడే అనుభవానికి రాని స్క్రిప్చువల్ నాలెడ్జ్ అది అజ్ఞానంతో సమానం ఇట్ ఈస్ నో నో నాట్ అట్ ఆల్ వాల్యూ స్థిర బుద్ధి ఉండాలి స్థిర బుద్ధి అంటే ఏమిటో తెలుసుకున్నాండి సకల ప్రాణులలో ఒకే ఒక ఆత్మ చైతన్యము గలదు అది సమము అది బ్రహ్మ కానీ ఎందుకు గుణదోష సంబంధము లేవీ లేవు అనేటువంటి ఖచ్చితమైన దర్శనము నిర్విచికిత్స ఎటువంటి సందేహము లేని దర్శనము నేను చికాగో నగరంలో ఏవో పాఠాలు చెప్తున్నా ఇదో ఆత్మస్వరూపాన్ని గురించి చెప్తున్నా సో ఎలాగంటే సర్వభూత గుడాకేశం సర్వభూత అనేదో ఉంది ఓ వాక్యం సో సకల ప్రాణుల యొక్క హృదయంలో ఆత్మరూపంగా నేనే ఉన్నాను హే అనే వాక్యం పదో సో అది చెప్తున్నాను దాని మీద ఏదో గంటసేపు చెప్పేశాను ఉపన్యాసం ఒక పాఠం చెప్పేశాను అయిన తర్వాత లేచాడు ఏమన్నా అన్ని ప్రాణుల్లోనే ఒకే ఆత్మ ఉంటుంది ఆవునుండే ఆయన అంటే మరి అమెరికాలో ప్రశ్నలు అంటే కొంచెం గిటిగా వేస్తారు కదా అప్పుడు ఈ నైన్ నైన్ లెవెన్ అయిన కొద్ది రోజుల తర్వాత బిల్లాడన్ హృదయంలో ఆత్మ మీ హృదయంలో ఆత్మ ఒకటే నా అని అడిగాను అంటే నేను ఒకటే అని చెప్పాను ఒకటేం సాలు ఏం చెప్తారు ఇట్స్ ఓకే అని వెళ్ళిపోయాను వెళ్ళిపోతుంటే నేను చెప్పాను నేను చెప్పిన మాట వెంటనే మర్చిపోకండి కొంతకాలం అయ్యాక మీకు అర్థమవుతుంది అని చెప్పాను అదని చెప్పాను ఆ మాట కూడా ఎందుకు చెప్పానంటే అతని మీద ఉండే ప్రేమతో చెప్పాను అయ్యో పాప అజ్ఞానంతో పోతున్నాడు తెలుసుకోవాల్సింది తెలుసుకోవనే అవకాశం ఉంది తెలుసుకోలేకపోయాడు ఇప్పుడు ది ఫూల్ ఫెలో రిక్వైర్స్ సమ్మోర్ ఎఫర్ట్ టూ నో అయితే అందుకోసం చెప్పా మళ్ళీ ఇంకా సందేహం ఉండకూడదు దీన్ని తీసుకెళ్ళి మీరు రోడ్డు మీద చెప్పక్కర్లేదు సందర్భం వచ్చినప్పుడు ఎటువంటి సందేహం చికిత్స సందేహం సందేహం ఏదైనా ఉంటే తీర్చేసుకోవాలండి తీర్చేసుకుని ఉండాలి అంతేగాని వీడిలో ఆత్మ వాడిలో ఆత్మ ఇలా పొగలు ఒక ఆయన నన్ను అడిగారు ఏమంటే గురువులో ఆత్మ శిష్యుల్లో ఆత్మ ఒకటే నాన్నడిగారు మీరు ఇంకా అలాంటి ప్రశ్నలు అడుగుతూ కూర్చున్నారు గురువు చెప్పి పాఠమేదండి ఈశ్వర గురురాత్మతి మూర్తి భేద విభాగమే వ్యోమతి దేహాయ దక్షిణామూర్తయ్య నమ కాబట్టి అదైతే గురువుకి శిష్యుడికి అద్వైతం లేదని ఎవరో చెప్పారో ఆ చెప్పింది మాట తప్పండి ఏం చెప్పాను అద్వైతం లేదని మీరు ఎక్సెప్షన్ చూపిస్తే ఇంకా అది అద్వైత శాస్త్రం ఏమవుతుందన్నది ఒక సందర్భం చూపించి ఇక్కడ అద్వైతం లేదు అన్నారు అది ఎలా ఉందంటే ద్వైతవాదులందరూ పండగ చేసుకుంటారు ఆ మాట వింటే ఎందుకంటే అది కూడా వాడు అద్వైతం ఒక చోట లేదు అంటున్నాడు అని ఒక చోట లేదంటే ఇంకెక్కడా లేదని అర్థం కాబట్టి నో ఎక్సెప్షన్స్ లైట్ దాని నిర్మి చికిత్స బుద్ధి కాంట్రడిక్షన్ ఉండకూడదు మనిషి జీవితంలో నో కాంట్రడిక్షన్ కాంట్రడిక్షన్ ఉండకూడదు కాంట్రడిక్షన్ ఉంది అంటే పోయిందంటే నేను ఓ ఊరు వెళ్ళాను నన్ను అక్కడ ఒక ప్రశ్న వేశారు అసలు అలాంటి ప్రశ్నలు వేయకూడదు మహాత్మ ఇప్పుడు కూడా మర్యాద అనేది ఒకటి ఉండాలి కానీ మర్యాద ఎరగకుండా వేస్తారు స్వామిజీ మీరు సన్యాసం తీసుకున్న ఎంతకాలం అయిందో మీరు ఎవరి ఇంట్లో పెడితే వాళ్ళ ఇంట్లో భోంచేస్తారా అని అడిగి ఎందుకు ఆయనకి ఆయన ఏమైనా రక్షిస్తున్నాడా పెడుతున్నాడా ఏదో అడిగాడు ఆయనకుండే చేత ఎవరో ఆయనకి ఏదో చెప్పారో దాన్ని వెరిఫై డైరెక్ట్గా నా దగ్గర వెరిఫై చేసేసుకుంటే అది ప్రూఫ్ కదా అని అడిగాడు నేను ఆయన కళలోకి చూసి ఎస్ అని చెప్పాను మీకేమేం సందేహం అక్కర్లేదండి ఎస్ అని చెప్పారు భోజనం పెట్టేవాడు శుచిగా పెట్టినట్లయితే అయోగ్యమైన పదార్థాలని చేర్చకుండా పెట్టినట్లయితే సత్వగుణ సాత్వికంగా ప్రేమతోటి సొప్పగుణ ప్రధానమైనటువంటి ఆహారాన్ని ఇచ్చినట్లయితే రైల్వే ప్లాట్ఫామ్ మీద చేతిలో పెట్టినా సరే తీసుకుని ఆ పూటగా అభిక్ష చేసి అవసరాన్ని బట్టి ఇస్తున్నాడు కదా తీసుకోం అవసరాన్ని బట్టి తీసుకుంటాం ఇట్ ఈస్ లైక్ దాట్ మళ్ళీ దాంట్లో మీరు కొంత కల్తీ వ్యవహారం పరికిరా మీరు మీ చికిత్స స్థిర బుద్ధి శాస్త్రమే సర్వానామత్తుహు అని ఒక బ్రహ్మసూత్రంలో వస్తుంది ఒక సూత్రం అంతా చెప్పలేదు అన్ని ఆహారములను భుజించి వాడు జ్ఞానియం చెప్పింది నీకేమిటి సమస్య వైశ్వానరుడు భుజిస్తున్నాడు కదా వైశ్వానరా అలాగని పశుపక్ష్యాదులు ఆహారం తినమనే అభిప్రాయం కాదు కాబట్టి ఆహారం యొక్క స్వరూపం మీద నిష్ట గాని మనిషి హృదయంలో ఒకే ఈశ్వరుడు ఉన్నాడు అనే అంశంలో మటుకు ఏ రకమైన తేడా లేదు తేడా ఉంటుందంటే ఉందితోటి ఉండనివ్వండి ఇలా ఈ ప్రపంచంలో లక్ష తేడాలు ఉంటాయి దాన్ని మనం ఏం చేస్తాం మన హృదయంలో తేడా లేదు అలా ఉండాలి స్థిర బుద్ధి అసమ్మోహ సమ్మోహర్జిత సార్ చూడండి సమ్మోహం మా దగ్గర అంటే డెల్యూషన్ భ్రమ భ్రమ మన దగ్గర ఉండకూడదు భ్రమ అంటే ఏటో తెలిసిన బయట నుంచి వచ్చేవి నిజంగా సుఖాలు యథార్థంగా సుఖాలని దుఃఖాలు యథార్థంగా దుఃఖాలని అదంతా సత్యమని ఈ జీవితంలో ఉండే ఘటనలు ఇవన్నీ నిజమని ఇది వరల్డ్ కాన్షియస్నెస్ అదంతా కూడా చాలా వ్యామోహం ఆ వ్యామోహంలో ఉండకూడదు కాబట్టి ఏవో ఘటనలు అవుతూ ఉంటాయి అయినప్పుడు కొంచెం ఓపిక పట్టేస్తే పోతాయి అవుతుంది ఏది వస్తుందో అది పోతుంది దాని లెక్కది సుఖం వస్తుంది అనుకోండి పోతుందే పట్టుకునే ప్రయత్నం చేయొద్దు పోతుంది పోనేవాడి అంతే దుఃఖం వస్తుందనుకోండి పోతుందే దాన్ని తోసేసే ప్రయత్నం చేయదు మనం తోయక్కర్లేదు లెట్ ఇట్ కమ్ వస్తున్న దాన్ని రాని పోయి దాన్ని పోంటాం సుఖమైనా సరే దుఃఖమైనా సరే వచ్చింది మంది కాదు పోయిది మంది కాదు ఎందుకని వచ్చింది కనుక మనదేదో మన దగ్గర రాదు పోదు అది మనస్వరూపం ఆత్మ కాబట్టి అటువంటి భ్రమ పడకూడదు సో ఇప్పుడు ఈ పార్టీ నెగ్గిందండి ఇప్పుడు మీకు కష్టం ఉంటుందేమో ఏమి మనకు కష్టం ఏముంది ఏ పార్టీ వ్యక్తి మనకు కష్టమే ఉంది అలాంటివి పెట్టుకోకూడదు ఇటువంటి పొలిటికల్ అటాచ్మెంట్లో అవేం పెట్టుకోవాలి నేను పార్టీ ఉద్యోగ దృష్టాంతం చెప్పాను గృహస్ గృహస్థ జీవితాల్లో కూడా ఏవో ఉంటాయి వాళ్ళు మనవాళ్ళు వీళ్ళు పదివాళ్ళు అలా ఉండకూడదు కాబట్టి ఆ సర్వ సమత్వాన్ని మనం అనుభవానికి పెంచుకోవాలి సుఖ దుఃఖములు రెండూ కూడా కలవలే కళ్ళలే పుత్రోత్సవము కల్లే ఇంకొక దురదృష్టమని అనుకోబనబడి ఇది కూడా కళ్ళే ఏది సత్యం కాదు సత్యం ఒక్కటే చూడండి దృశ్య జాతమంతా కూడా మిచ్చే మీరు మూడు గంటల సినిమా చూస్తే ఆ దృశ్యమంతా మిచ్చే సత్యం ఏమిటి సత్యం ఉంటాయి ఆత్మయే సత్యం ఆ చూచిన వాడి అదే సత్యం తప్ప అక్కడ ఉన్న మూడు గంటల సినిమా మిచ్చా అలాగే మొత్తం జీవితం అంతా ఆ జీవితం నేను చుట్టూ తిరిగిందో ఆ నేను దాంట్లో దాగి ఉంది సత్యం అది అలా కాబట్టి నేనులో సత్యాన్ని వెతుక్కోవాలి కానీ అది సుఖదుఖాల్లో సత్యమే ఉంటుంది సుఖదుఖాల్లోనూ బాహ్యమునల్ నుండే పరిస్థితులు అనుకూల ప్రతికూలాల్లోనూ సత్యాన్ని చూస్తున్నాడు అంటే వారు వ్యామోహంలో బతుకుతున్నాడు అని అర్థం అటువంటి వ్యామోహం ఉంటుంది దాన్ని వరల్డ్ కాన్షియస్నెస్ దాన్ని వెతికి అవతల పడేయాలి దాన్ని న్యూట్రలైజ్ చేసుకోవాలి దాన్ని ఉండనివ్వకూడదు అది సమోహవద్యష్ట స్యాత్ అదొక నియమం దాన్ని దూరం పెట్టేసుకోవాలి బ్రహ్మని స్థిత అటువంటి బ్రహ్మవేత్త బ్రహ్మయందు నిలిచి ఉంటాడు ఇప్పుడు ఈ బ్రహ్మవేత్త కర్మ చేయాల్సిన అవసరం ఉంటుందా ఉండదు ఎందుకని కర్మ ఎందుకోసం చేయాలి ప్రియం రావాలి అప్రియం పోవాలి రాకూడదు అందుకోసం కదా చేయాలి వీడికి ప్రియమూ లేదు అప్రియమూ లేదు వీడికి దేనికోసం కర్మ చేయాలి దేనికోసం చేయాలి కర్మ దేనికోసమే చేయాలి కర్మ కర్మ చేసేవాడు కాదు కూడా ఇటు అదే అంటారు అకర్మకృతు సర్వకర్మకృత్ సన్యాసి వాడు అకర్మకృతు అంటే సర్వకర్మకృతు అయిపోతాడు కర్మ్యకర్మయ పశ్చేద కర్మణ్యకర్మయ సబుద్ధిమాన్ మనుష్యేశు సంయుక్తకృత్సర్మకృత ఎవడైతే అకర్మకృతో వాడు సర్వకర్మకృతం ఎవడైతే కర్తా భోక్తయో వాడు కొన్ని కర్మలు చేసి కొన్ని ఫలాలు అనుభవిస్తాడు కర్తా భోక్తా కాని వాడు ఏ కర్మనీ చేయడు అన్ని కర్మలని చేసినట్లే అది ఓటు ఉన్నవాడు ఈ పార్టీకో ఆ పార్టీకో వేస్తాడు వేరుగో ఒకదానికి వేస్తాడు ఓటు లేనివాడు అందరినీ ఆశీర్వదిస్తారు సన్యాసులు ఓటు వేయకూడదు గృహస్థులు ఓటు వేయాలి గృహస్థుడు కూడా నేను సర్వ సర్వులయందు ఏకత్వ భావన ఉన్నాను అని అనుకుంటే ఆ గృహస్థు కూడా వేయక్కర్లేదు ఎందుకంటే అక్కడ సన్యాసం స్పిరిట్ కానీ వేషం కాదు కాబట్టి ఇన్ స్పిరిట్ కనుక మనిషి సన్యాసైతే నో ఓట్ ఎందుకంటే ఇన్ ఓట్ యూ ఆర్ డిస్టింగ్విషింగ్ బిట్వీన్ పీపుల్ మీకు ఆ డిస్టింగ్విషన్ నేనల్లా డిస్టింగ్షన్ ఇష్టం లేదు ఎందుకంటే ఇతను ఆత్మరూపుడే అతను ఆత్మరూపుడే దీంతో ఒకడిని కాదని ఇంకొకడిని నేను ఎందుకు పెట్టుకోవాలి అని కనుక మీకు అనిపిస్తే మీరు వేయక్కర్లేదు అల్టిమేట్గా దట్ ఈస్ ది అల్టిమేట్ ఇది లోకల్లో ఇంపార్టెంట్ కాదు మొన్న ఏదో పాఠం చూసుకుంటే బొలారంలో ఒక రాజకీయ నాయకుడు ఎమ్మెల్యేకి పోటీ చేస్తున్నాయని వచ్చి దండం పెట్టాడు దండబెట్టి మీ ఆశీర్వచనం కావాలి శుభం భూయ అదే ఆశీర్వదన మీరు తప్పకుండా ఆశీర్వదించాలి ఇంకేదో చూడండి నా ఆశీర్వచనం అయిపోయింది అక్కడికి శుభం భూయా ఇంకా అంతకుముందు వేరే ఆశీర్వచనమే ఉండదు మీకు శుభము కలుగు కాక ఏమిటం ఏమి నిర్ణయిస్తాడు అడిగితే ఈ ఎలక్షన్ విత్డ్రా చేసుకుని వచ్చి భగవద్గీత క్లాస్లో కూర్చుంటే అది శుభం నా ఉద్దేశం అది ఆ అది మరి వారి అతడికి ఆయనకు అర్థం అవ్వాలంటే అది ఎంత సంస్కారం గల ఉండాలంటే అది ఎంత పుణ్యం ఉంటే అది అర్థం అవుతుంది అంత తేలికే అర్థం నా ఉద్దేశం ఏంటంటే ఈ క్షణంలో చుట్టుపక్కల అయా ఈ ఎలక్షన్ నేను మానేస్తున్నాను రేపు కాగితం రాసిస్తాను ఇప్పుడు మానేస్తున్నాను మీరు అందరూ ఇంటికి వెళ్ళిరండి అని చెప్పేసి వచ్చి క్లాస్లో కూర్చుంటే అంతకంటే వేరే శుభం ఏమి ఉండదు అది అర్థం పర్సనలేని ఎలక్షన్స్ ఎందుకు ఎలక్షన్స్ అనవసరం లేదు ఇంకో ఆరు మాసంలో మళ్ళీ ఏదో ఎలక్షన్ ఏదో లోపంలా నడుస్తూ ఉంటుంది కాబట్టి శుభం అంతే ఓటు వేయాలనుకోండి ఎవరిలో ఒకళ్ళని సెలెక్ట్ చేసుకోవాలనుకోండి నీకు అటువంటి సందర్భం అంతే చేసుకోవచ్చు సమత్వభావంలో నేను ఉండిపోతాను అనుకుంటే వన్ కెన్ రిమైన్ లైక్ దాట్ అటువంటి వాడు సర్వకర్మ సన్యాసేకత ఇంకా నో సెలక్షన్ నో ప్రిఫరెన్స్ మనస్సుతోటి సన్యాసం చేస్తారు కర్మలవే అవుతూ ఉంటాయి బాహ్యస్పర్శేష్సక్త ఎంద్యాత్మనియత్సుఖం సహ్మయోగయక్తమాఖమక్షయమశ్ను బాహ్యస్పర్శ స్పర్శ అంటే కాంటాక్ట్ ఇప్పుడు లడ్డు ఉందనుకోండి దానికి అది బాహ్యం లడ్డు బాహ్యం నాలుగు మీ పెట్టుకుంటే స్పర్శ ఏమండి ఒక అందమైన రూపం ఉందనుకోండి అది బాహ్యం దాన్ని కళ్ళతో చూసి సంతోషపడితే స్పరిశ సో ఆ ఇప్పుడు ఒక ఖరీదైన వస్త్రం ఉందనుకోండి అది బాహ్యం అది కప్పుకొని సుఖపడితే అది స్పర్శ అలా బాహ్యస్పర్శలు ఇవన్నీ కూడా పరిమళ పరి ఒక సెంటు సువాసన ద్రవ్యం ఉంది అది చుక్కకో దేనికో రాసుకునే ఆ సుగంధం వచ్చి మురిసిపోతే అది స్పర్శ బాహ్య స్పర్శ ఈ బాహ్య స్పర్శలు ఉన్నాయో అన్నిటి ఎందుకు కూడా బాహ్య స్పర్శ కాంటాక్ట్ రావటం తప్పు కాదు కాంటాక్ట్ దేహానికి వస్తుంది మీరు ఆపలేరు బయట ఎండ మండిపోతూ ఉంటే మీరు ఎలా ఆపుతారు స్పర్శని ఈ లోపల వర్షం కురిసి చల్లటి గాలి వచ్చి మీద పడి పులకింతలు పెట్టేసింది అనుకోండి చల్లదనంతో ఒక ఆనందం వచ్చేస్తుంది ఎలా ఆపుతారు ఆపడం ఎందుకు ఎందుకు ఆపడం ఆపద్దు ఆప అక్కర్లేదు కూడా చక్కటి లడ్డూ తీసుకొచ్చి ఇచ్చారనుకోండి భోజనంలో వేశారనుకోండి ఎందుకు ఆపేయాలి ఆనందంగా పూజించడం పరిశుభ్రలు స్టాఫ్ ఇట్ స్టాప్ మరి ఏం చేయాలి అసక్త ఆత్మ అంటే అంతఃకరణం ఆసక్తి లేని అంతఃకరణము గలవాడు ఆసక్తి అటాచ్మెంట్ ఈస్ది కల్పి అది దోషం ఇప్పుడు లడ్డూ తింటే రోగం రాదు లడ్డూ మీద ఆసక్తి పెంచుకుంటే రోగం ఎప్పుడైనా ఓ ఐస్ క్రీమ్ ఒకసారి రోగం వచ్చేది ఇంతట్లోకి కానీ ఓ ఐస్ క్రీము గడ్డ ఒకటి పెద్ద గడ్డ ఒకటి కొని అది రెఫ్రిజిరేటర్లో లో అనుకోండి అని అర్థం ఏంటి ఈ వీడికి దాని మీద ఆసక్తి ఉంది నేను వెళ్ళాను ఒక గృహానికి భిక్షకి ఇది అమెరికాలో ఇప్పించి భిక్ష అయిపోయింది స్వామీజీ మీకు ఇప్పుడు ఐస్ క్రీమ్ ఏది కావాలో వ్యానీలి కావాలా వెనీలా కావాలా లేకపోతే మరొకటి కావాలా మరొకటి కావాలా అంటే నేను ఏంటంటే ఎన్ని ఐస్ క్రీమ్లు పెట్టి కూర్చున్నారు ఏమిటండి అంటే రెఫ్రిజిరేటర్లో ఇదో ఇదో బాక్స్ ఇదో బ్యాస్కెట్ ఇదో బ్యాస్కెట్ ఎదుటి బ్యాస్కెట్ మూడు మీకు ఏది కావాలి నేను నాకు ఏది అక్కర్లేదు అదేమిటి ఎందుకు అండి నేను ఇంకా టాపిక్ పొడిగించద్దు నేను పొడిగిస్తే నేను మీకు సలహా ఇవ్వాల్సి ఉంది ఏమిటి సలహా ఆ మూడు బ్యాస్కెట్లు తీసుకెళ్లి బయటపడే ఇంకెప్పుడో ఐస్ క్రీమ్ తినద్దు ఆరోగ్యంగా ఉందండి రోగం చూపుకోండి ఏం డయాబెటీస్లో ఉన్నారా ప్రీ డయాబెటీస్లో ఉన్నారా అంటే ప్రీ డయాబెటీస్లో ఉన్నారు మరి ఏమిటి మీరు చేస్తున్న పని ప్రీ డయాబెటీస్లో ఉండే ఐస్ క్రీమ్ పెట్టుకుంటావా బ్యాస్కెట్లు రూమ్లను అప్పుడప్పుడు తీసుకుని మింగితో ఉండడం ఏం పనిది దాని ఆసక్తి ఏ ఐస్ క్రీమ్ నోట్లో పెట్టుకుంటే నాకేం చేయదనిపిస్తుందో చేదేవని తెలుసు నాకు రుచిగానే ఉంది ఆసక్తి ఉందంటే నువ్వు కాదకూడదంటే ఓ నోట్లో వేసుకోవడానికి నాకే అభ్యంతరం లేదు ఐ డోంట్ గో ఫర్ ఇట్ బట్ అభ్యంతరం ఏం లేదు నువ్వు కూడా తినవు తప్పు లేదు కానీ బ్యాస్కెట్లు కొనేసం లోపల పెట్టుకుంటూ ఉన్నాం అది తప్పు కదా అది ఒక్కపొడి ఇంత ఒక్క పొడి కొనుక్కుని జేవులో పెట్టుకున్నాడంటే వాడిని ఏమనాలు సార్ అది ఆసక్తి కాదు ఇది ఎప్పుడైనా ఒక్క పొలికి నోట్లో అది వేరే సంగతి ఎవరో ఆఫర్దిస్తే తప్పు వెళ్ళని వేసుకుంటారు అటువంటి ఆసక్తి అంతఃకరణలో దేని చెంట్లు భోగ సాధనాలు ఇవన్నీ ఉండకూడదు బాహ్య స్పర్శేషు అసత్తాత్మ దీని మీద బోల్డంత విచారం ఉంది వాస్తవంలో బాహ్య వస్తువుల గల ఆకర్షణ ఏదైతే ఉందో అదే యథార్థమైనటువంటి దుఃఖహేతువు అంటూ సుఖం ఉందని మీరు భ్రమపడితే అంత పొరపాటు లేనికోవట్లేదు అదే యథార్థమైన దుఃఖహేతువు ఎప్పుడు కూడా మన సుఖం మనలో ఉండాలి సుఖం బయట ఉండాలి దానికి ఒక రూల్ చెప్పాడు మనస్ఫూర్తిగా సర్వం పరవశం దుఃఖం సర్వమాత్మవశం సుఖం ఏతద్ సమాసేన లక్షణం సుఖ దుఃఖయో సుఖదుఖముల యొక్క డిఫెనిషను ఇది సమాసం అంటే సింపుల్ ఏమిటి తన లోపల ఏది ఉందో అది సుఖం తన లోపల లేకుండా పరాధీనం అయ్యేది ఏదైతే ఉందో అది దుఃఖం చాలు మజ్జిగా అన్నం నా దగ్గర ఉంది అది సుఖం ఒక ఫైవ్ కోర్స్ డిన్నర్ అక్కడెక్కడో ఉంది అది దుఃఖం కాబట్టి ఆ విధంగా ఆ ఇంద్రియ భోగం వేడల వైముఖము వైరాగ్యము కలిగి ఉండాలి అవన్నీ శ్రద్ధ లేకపోవటం అటువంటి ఆసక్తి రహితమైన అంతఃస్కరణ కలిగి ఉండాలి అప్పుడు అటువంటి అంతఃస్కరణలో ఆత్మానందము ప్రకటమవడం ప్రారంభం అవుతుంది ఆ వరల్డ్ కాన్షియస్నెస్ తగ్గించుకోవాలి అదే వరల్డ్ కాన్షియస్నెస్ అంటే చెప్పుకొచ్చింది చూడండి అది తగ్గించాలి వరల్డ్ కాన్షియస్నెస్ అంటే ఇందు భోగాలందో ఆసక్తి పెట్టుకుంటే మనుషులు వరల్డ్ కాన్షియస్ అయిపోతారు అప్పుడు దట్ గాడ్ కాన్షియస్నెస్ దట్ అలా హిడెన్ కత్తివేదు కాబట్టి అటువంటి వైరాగ్యాన్ని మనం కలిగి ఉండాలి ఈ శ్లోకం రేపు చేద్దాం పూర్ణస్ ఓం శాంతి హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరిశ్రీ కృష్ణార్పణమస్